సత్స్థితిలో ఉండాలి బ్రాహ్మీభూత స్థితిలో ఉండాలి జ్ఞానమార్గంలో ఉండాలి పరాభక్తి స్థితిలో ఉండాలి పరమును గుర్తెరిగే స్థితిలో ఉండాలి అట్టి అవ్యభిచారుడి భక్తి ఉండాలి అంటే కదలనటువంటి భక్తి ఉండాలి అవ్యభిచారి అంటే అర్థం అది కాబట్టి అటువంటి భక్తిని దృఢవ్రత్త ఎవరైతే కలిగి ఉన్నాడో వాడేమయ్యాడు సత్తా స్వరూపుడుగా అయ్యాడు సత్తా స్వరూపుడు అంటే అర్థం కావాలి అంటే చెరుకు రసం ఉంది అలాగే పంచదార పటిక బెల్లం ఉంది పటిక బెల్లం సత్తా పటిక బెల్లం సత్తా చెరుకు రసం శక్తి ఇప్పుడు ఈ చెరుకు రసంతో కాఫీ చేద్దాం అనుకున్నాం అనుకోండి చేయగలుగుతావా ఎలా చేస్తావు నాట్ పాసిబుల్ చెరుకు రసంతో టీ తయారు చేద్దాం అనుకున్నాం అనుకోండి ఎలా చేస్తావు చేయలేవు కదా ఇది శక్తి స్వరూపం ఇలా జాగ్రత్తగా గమనిస్తే ఈ శక్తి స్వరూపంలో అంతర్లీనమైనటువంటి కదలికలు ఉంటాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ అంతర్లీనమైనటువంటి కదలికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీ లోపల రకరకాలైనటువంటి భ్రాంతులను కలిగిస్తాయి రకరకాలైన ప్రేరణలను మిగులుస్తాయి రకరకాలైన విత్తనాలను కూడా మిగులుస్తాయి జాగ్రత్తగా శక్తి నుంచి విరమించాలి ఇక్కడ విషయం నుంచి ఎట్లా విరమిస్తున్నామో అక్కడ శక్తి నుంచి కూడా విరమించాలి నీకు అన్ని శక్తులు ఏర్పడాలి అన్నీ నీకు తెలియాలి అన్ని దర్శనాలు రావాలి అన్ని వ్యవహారాలు తెలియాలి కానీ నువ్వు దాంట్లో పిల్లవాడు స్కూల్లో నేర్పేవన్నీ నేర్చుకోవాలి చూపెట్టేవన్నీ చూడాలి ప్రయోగాలన్నీ చెయ్యాలి కానీ వివేకాన్ని సంపాదించాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లవాడికి వివేకం రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లవాడికి మార్కులు మాత్రమే వచ్చి వివేకం రాలేదు అనుకో ఏం చేసుకుంటాడు వాడి వాడి జీవితానికి పనికిరాడు పిల్లవాడికి ఆటలు మాత్రమే వచ్చినాయి మార్కులు రాలేదు వివేకం రాలేదు అప్పుడేం చేసుకుంటాం కొన్ని పిల్లవాడికి దుర్గుణాలు మాత్రమే వచ్చినాయి ఎందుకంటే అవి కూడా ఉంటాయి కదా సమాజంలో ఆ రకమైన లక్షణాలు కూడా ఉంటాయి మిగిలిన ఏమి రాలేదు అప్పుడేం చేద్దాం జీవితంలో ప్రపంచంలో సాత్విక రాజసిక తామసిక శక్తులు సాత్విక రాజసిక తామసిక జగత్ రెండు ఉంటాయి ఎప్పుడు కూడా ను సాత్విక రాజసిక తామసిక శక్తుల నుంచి విరమించాలి సాత్విక రాజసిక తామసిక జగత్ నుంచి విరమించాలి ఈ రెండూ కదిలేవే ఈ రెండింటికి ఆధారంగా ఉన్న కథలు అనేది సత్తా సత్ ఈ విషయమును భగవద్గీత కర్మసన్యాస యోగములో చక్కగా ధృవీకరించబడడం వెరీ వెరీ జరిగిన ఆ కర్మ సన్యాస యోగం భగవద్గీతలో సన్యాస యోగాల పేరు మీద చెప్పినది కర్మ సన్యాస యోగం మోక్ష సన్యాస యోగం మానవుడు రెండు సన్యాసాలు చేయాలి తప్పక చెయ్యాలి దేంతో చెయ్యాలి ముక్తుడో అవ్వాలి అంటే కర్మ సన్యాసం మోక్ష సన్యాసం జన్మరాహిత్యం పొందాలంటేనేమో మోక్ష సన్యాసం ముక్తుడు పోవాలంటే కర్మ సన్యాసం ఈ కర్మ సన్యాస యోగంలో కర్మ బెటరా కర్మ సన్యాసం బెటరా చేయడం బెటరా ఊరకుండడం బెటరా అనేటటువంటి చర్చ జరుగుతూ ఉంటుంది ఊరకుండు వాడు ఉత్తమ యోగిరా ఇట్స్ నాట్ సో ఈజీ ఊరకుండడం అనేది అంత సులభం కాదండి ఎక్కడ ఊరకుండాలంట ఇప్పుడు సత్స్థితిలో ఊరకుండాలి శక్తి నుంచి విరమించాలి గుణం నుంచి విరమించాలి విషయం నుంచి విరమించాలి జగత్తు నుంచి విరమించాలి దిగి రాకూడదు సమర్థుడై ఉండి విరమించాలి ఇది గుర్తుపెట్టుకోండి అసమర్థతతో అసక్తతో నేను విరమించానంటే లాభంలా చాలా మంది ఎలా అంటారంటే తాను ఏవైతే చెయ్యలేడో అవన్నీ త్యాగం చేసేసానండి సన్యసించేసానంటే అది ప్రయోజనం ఏముంది దానివల్ల ఏం ఉపయోగం లేదు దానివల్ల నీకేం పరిణామం రాదు ఉదాహరణ ఏమిటంటే వారణాసి గయ వెళ్తారు వెళ్ళి మర్రి ఆకు మర్రి పండు ఇలాంటివి త్యాగం చేశానంటాడు ఈ మర్రి ఆకు మర్రి పండు జీవితంలో ఎప్పుడన్నా తింటాడా పెడతాడా ఈ త్యాగం చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఏం లాభం లేదు వాడిలో ఉన్నటువంటి జీవభావాన్ని త్యాగం చేయడం కోసం కదా పెట్టింది ఇట్లా మానవుడు కూడా ఎక్సెప్షన్స్ అనమాట ఎక్స్క్యూజ్ ఎక్సెప్షన్ ఇలాంటివి అడగకూడదు ఈశ్వరుడు దగ్గర సదా ఇప్పుడు ఎనిమిదో శ్లోకం చదువుతున్నామండి కర్మసన్యాసంలో ఉన్మిషన్ నిమిషన్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ శ్లోకం మొత్తం చదివినప్పుడు ఇప్పుడు కాదండి పదిహేను ఏళ్ళ వయసు చదివినప్పుడు ఇందులో ఉన్మిషన్ నిమిషన్ అన్న పదాలు చాలా ముఖ్యమైనవి మిగిలినవన్నీ ఏముంది అది మామూలుగా మనకందరికి తెలిసినవి ఇంద్రియాలతో చేసే పదాలు చెయ్యని ఇంద్రియాతీతమైన పదాలు అందులో రెండు ఉన్నాయి ఉన్మిషన్ నిమిషన్ మత్తో భవతి ఉన్మత్తో భవతి బ్రహ్మ భవతి